ని అభావం కానీ రెండు వికారాల అని తెలిసి అభావమే అని తెలిసి అంటే అవి పుట్టుక వల్ల కానీ వాసన వాళ్ళ కానీ దేని వల్ల సంవత్సరం నుంచి దృవికారంతో అవిద్య అశ్విత రాగము ద్వేషము అధినవేశము ఐదేకాల లేకుండా పునర్వ ఉండాలిశరహిత స్థితి అనబడేటువంటిది ఈశ్వర స్థితి అనే పునర్జలు చక్రగతి అది ఎందుకంటే అపరామృష్ట పురుష విద్ధ ఈ అపరామృష్ట క్లేశములు కర్మలు చేత అపరామర్శముల వాడే వాడు త్వరు చెప్పడం జరిగింది ఇక్కడ కూడా గత క్లేశముతో అంటే నువ్వు ఈశ్వర స్థితిని పందనందే పడానికి అవకాశం లేదు ఇక్కడ సుహబ్బానికి వీళ్ళు వేదాంతంలో వాడేదానికి యోగంలో వాడేదానికి తేడా ఉందన్న ఒకసారి మళ్ళీ చెప్పండి అన్నయ్య గు అంటే ఆకాశం అని అంటే మంచి అని ఒక ఆకాశమైన స్థితిలో శూన్యమైన స్థితిలో ఉండాలని చెప్పడానికి అడిగి ఈ స్థిద్భావ వికారాలన్నీ కూడా సర్వ నిర్మాత అన్య నిశ అంతర్గణిత సర్వాచురే ఎప్పుడైతే ఈశ్వరుడే సర్వానికి నిర్మాత ప్రపంచంలో నిశ్చయం కలిగించుకుంటాడు రచించిన వాడు అయితాడు వినిపిస్తాను ఎప్పుడు వినిపిస్తా అతడు ఎప్పుడు కూడా శాంతిగా పొందుతుంటాడు అని చెప్పేసి ఈశ్వరుడు సర్వాధిక నిర్మాత ఇక అనే నిశ్చయ విషయంతో ఆశలు అదే అంత కలిపిస్తున్నటువంటి స్థితిలో శాంత పాపే శుక్రాలను అర్థం చేయటప్పుడు కొంచెం అర్థం అవుతుంది అంటే విక విషయం చేసుకుని అడవుల యొక్క స్పందనే అని కోరిక అవుతుంది అది అంతర్గడిత సర్వాద ఆశా శబ్దానికి కేవలం ఆశా కోరికనే కాదు అక్కడ ఈ కూడ అర్థం ఉంది అంతర్గలిత కరవాస అంటే వేదికలకు విస్తరించకుండా అని కూడా అర్థం అవుతుంది ఇక్కడ ఆ అర్థం ప్రకారంగా తీసుకున్నప్పుడు ఈశ్వరుడే నిర్మాతని నిశ్చయించుకొని ఆయన యొక్క అంతర్గమనిగా నువ్వు కలిసిపోయి ఉన్నప్పుడు శ్రమించను విజయనగరం మీద ఆసక్తి నీకు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా విషయ చైతన్య ప్రమాణ చైతన్య ప్రమాత చైతన్యాలు అనే భావనతో ఈ చైతన్యం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానం ఈ శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానాన్ని కొంచెం బ్యాట్లే గాని మన మూలం విధంగా అర్థం చేసుకోలేమో ఆ మూలం స్వరూపం మనకు అవగాహన మూలం కాబట్టి చె దాన్ని చూసుకోలేనంటే దైవమైన మనం దైవాన్ని చూసుకోలేము అందువల్ల దైవం యొక్క నీడను గుర్తించి దైవాన్ని అర్థం చేసుకోవడం ఒక పద్ధతి దైవం యొక్క నీడను గుర్తించి దైవాన్ని అర్థం చేసుకోవడం పద్ధతి సూర్యుడి యొక్క కిరణాన్ని ప్రత్యక్షంగా మనం చూడకుండా ఎండ ద్వారా ఎలా అయితే అనుభవిస్తున్నామో చంద్రుడి యొక్క మన వెను ద్వారా ఎలా అయితే అనుభవిస్తున్నామో ఈ ఘోరము ఊరవైనటువంటి భగవంతుని యొక్క శిక్షణ మనం ఒక అనుభవించినప్పుడు అక్కడ విభూతి దేవత అనేటువంటిది వస్తుంది అనేది వస్తుంది అన్నమాట నిత్యమైన వాన్ఛది భగవంతులే చెప్తుంది కర్త కర్మ కరణము క్రియ ఐదు రకాలుగా దైవం పనిచేస్తుంది దైవం యొక్క రక్షణ జరుగుతుంది ఇప్పుడు చెప్పండి మళ్ళీ అదే రకంగా ఆయా కాలి సంపద రావడం కూడా అంతే కాలం అటు ఇందు మళ్ళీ కర్మసన్యాసి ఎవరు చేసినప్పుడు అది నిత్య సన్యాసి తప్పని సూచిస్తుంది యోనద్వేషాంక్షకున్నాం నిత్య సన్యాసి లక్షణం నిత్య సన్యాసి యోనద్వేష రకాంక్ష కాబట్టి ఆ ప్రకారం కనిపిస్తున్నప్పుడు ఆపద సంపద కాలం వల్ల ఆయా కాలాల్లో చేయబడతాయో నిత్యమైన వాంఛతే నచ్చి చెప్పేసి చెప్పుకోవడం జరుగుతూ వస్తుంది ఈ సిద్ధం దాటిన తర్వాత ఇంకొక ప్రమాణాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు సుఖ్యో జన్మ మృత్యులు దైవాదేవే తనిషి తే అంటేముఖమాచ ఇక పోయినవాడు తాజు తలపడం మాత్రమే చూసి ఏ శ్రమ లేకుండా కబ్బం చేస్తూ ఉండడమే పరిభాషలో పంతొమ్మిది వందల అరవై ఐదు లో మద్రాసులో విదే కలిసి సమావేశంలో చెప్పిన మాటల్లో కానీ సంత్రా అప్పుడే కాను అనే అసంసక్తను నిరాయాసం నలేపనాన్ని ఇవన్నీ కూడా అడ్కోకుండా ఉండే ఉండవచ్చు అని బట్టి ఆధారపడి ఉంది ఒకటి వస్తున్నావు అమ్మా అదే విధంగా చింతయన జరగంచుచిశాంతది లేనటువంటి చింతదైన శాంత కోరిక నేడు ఆ కోరిక నశించినటువంటి శుద్ధిని మనం అర్థం చేసుకుంటాం అమ్మ పారి భాషలో చెప్పాలంటే ఆ చింతనే నాకు ఆగడం నేను నా చింత తీసుకుంటాను దూరం దీపంలో భార్య కారణ భావ అభావ సంబంధ రామస్పడే ఉందో అదే ఆశీరామ పండినప్పుడు గట్టి కూడా శాంతంగా ఉండవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు నేను దేహానికి కాదు నా అభివృద్ధి అతను కైవల్యాన్ని పొంది ప్రతి పని కూడా కృతం కురుతం చేయబడి కూడా దాని చేయలేదు అని సూచిస్తాడు దాని గురించి మేమే ఆలోచిస్తాడు నేను దేహములు స్వరూపం రాదు ప్రబుద్ధుని అయ్యున్నాను భావం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా నైపథ్యంతో వచ్చి ఆ కేవలత్వంతో వచ్చి చెబుతారు ఇక్కడ ఈ కేవలత్వం యొక్క అనుభవాన్ని సాంఖ్యపతి భాష ఒక రాతారు యోగపడి భాష ఒకరా చూస్తారు అతి భాష ఒకలా చెప్తారు మనం దేని బట్టి మనం సమన్వయించుకుంటున్నాం అనేటువంటిది దాన్ని బట్టి మనం కాలు చెప్పుకోవాలి పొలాలకి కేవలత్వంతో కూడుకున్నది కైవల్యము కేవలత్వం అంటే తానే తానే ఉండుట అంతయు తానే ధరియుట తాను తాను అంతయుడ పొలమైన ధరివిట మూలమే సర్వత్రా ఉన్నదనే భావన కలిగి ఉంట ఇవన్నీ కైవల్యంలో ఉండేటువంటి అప్పుడు ప్రతిప్రసవం ఉండదు ఆ ప్రతిప్రసవం ఉండడం వల్ల వచ్చే చర్య చర్య ఉండవు కార్యకారణం ఉండవు కర్మ క్లేశం ఉండవు అనే ఒక శిక్ష ప్రాప్తిస్తుంది మూలమైనటువంటి శిక్షణ అవగాహన తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అదే రకంగా మళ్ళీ చెప్పుకుంటూ వస్తు భావాన్ని కూడా చెప్పారు అదేమంటే ఆ బ్రహ్మ స్తంభ పర్యంత మహాయిదా నిర్వికల్పించాప్త్రాంత బ్రహ్మ దగ్గర స్తంభం దగ్గర ఉంటున్నాము కూడా తా ఒకటే అని చెప్పే విషయం కలిగిన వాడు నిర్వికల్పుడుగా శిషిగా శాంతుగా ప్రాప్తము ప్రాప్తం అనేటువంటి వాటికి సంతృష్టి అయ్యి అనుష్ఠానంలోకి చెప్పేటప్పుడు ఆచారంలోకి చెప్పేటప్పుడు వేరువేరు గురువులు కానీ వేరువేరు సాంప్రదాయాలు కానీ వేరు వేరు పద్ధతుల్లో వేరు వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారు భక్తి ఎవరిలో ఒక రకంగా జరిగితే కుమే జరిగితే వేదాంత బాధలో ఒక రకంగా జరిగితే వాళ్ళు వాళ్ళ యొక్క కన్వి ప్రకటం చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఒకటే సూత్రం ఒకటే ఈ ఒకటే ఉంది ఒకటే ఒకటిగా ఉంటుంది ఒకటే అనేకంగా ఉంటుంది అనేకంగా ఉంటుంది ఒకటిగా ఉండగలదు ఒకటిగా ఉండగలదు సరే ఉండగలదు మూలంగా ఉండగలుగుడుగా ఉండగలదు త్రిపుడికి ఉండగలదు చుట్టుగా ఉండగలదు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఒక ప్రశాంతత్వం ప్రశాంతత్వంతో ఆత్మ జాగ్రత్త కలుగుతుంది ఆ జాగ్రత్త ఆత్మ విశాంతింది అప్పుడు ఆ రకంగా కూడా విశ్రాంతి ఎవరైతే వస్తుందో అట్లా కూడా సమదర్శనుగా ఉంటాడు అక్కడ సమత్వం యోగ వచ్చేదే పండిత సమదర్శన ఇలాంటి గీతా వాక్యాలడి కూడా మనకి అనుభవంలో వస్తుంది వాళ్ళు కృష్ణ చెప్పినట్టు గీతా కాలం అయితే అనుభవంలో కావాలి కాబట్టి ఆ అనుభవం యొక్క స్వరూపం ఏమిటి చూడాలి దాన్ని చూస్తేనే వివరించగలడు అందులో జ్ఞాపం జ్ఞాపకం అంటే తెలియబడిట సము సూచితా కత్వం ప్రవేశ ప్రవేశించింది కాబట్టి ఈ భావాన్ని అర్థం చేసుకున్నప్పుడే పరిపూర్ణమైనదే <idée> మళ్ళీ లేకుండా రాత్రి పొందుతాడు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం ఏమిటంటే ఒక లయతత్వం నుంచి సృష్టారహితత్వం నుంచి ఇక్కడ ఉండే ఉపశమన తీసుకువెడుతూ ఈ ఉపమాణం ద్వారా ఉపశమనం పొందాలి దీని ద్వారా పెడుతూ ఈ భావములు ఆ భావములు వికారములుగా గుర్తించి ఈశ్వరుడే కొత్త నిర్మాత అర్థం చేసుకుని ఆ ఈశ్వరుడు యొక్క లైవ్ అయినటువంటి భావాన్ని కలిగిన వారింది దైవం వల్ల జనమరణాలు సుఖ సంపదలు కష్టాలు ఆపదలు సంపదలు అన్ని వస్తున్నాయని తెలుసుకుని ఆ దైవం యొక్క స్లోపాన్ని అర్థం చేసుకుని ఆ సంబంధం లేదని అర్థం చేసుకుని సిద్ధపల్లనే గంట కూడా వస్తుందని చెప్పి నేను దేహం కాదు దేహం నేను కాదు నేను ప్రబుద్ధుని అయి ఉన్నాను ఉద్దేశంతో ఈ మంతమంతా కూడా నిర్వికల్పస్థితితో స్థితితో శాంతితో ఉన్నప్పుడు మాత్రమే సనామయమైన పరిణామం లేకుండా స్ఫూర్తి మంత్రులుగా ఉంది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంది ఆనంద వేరే విషయం ఇవ్వాలంటే ఆనందమైన దాని గురించి చాలా రకాలైన మాటలు ఉన్నాయి ఆనందం బ్రహ్మానందం యొక్క ఛాయాన్ని మాత్రమే అమ్మ చేశారు యజ్ఞనారాయణ చట్టాయణ గారితో మాట్లాడుతూ గారితో మాట్లాడుతూ ఒక విషయమ్మా మెడి మరీ అంటే పెద్ద మహోదాలు చదువుతా గ్రంథాల కదలు నీరు ఏ వయసులో ఉంటే ఆ వయసు మట్లో ఆడాలి అవునా అదే రకంగా మీరు ఈ కాలంలో ఉన్నప్పుడు పాతకాల పుస్తకాలు పచ్చి ఎందుకంటే మన జీవనాన్ని అర్థం చేసుకుని జీవితానికి జీవనానికి మధ్య ఉండే సంబంధాన్ని అవగాహన చేసుకుని తప్పుకి ఒప్పుకి ఉండే సంబంధాన్ని అర్థం చేసుకుని జీవన తత్వాన్ని వ్యాఖ్యానం చేశాడమ్మా ప్రయత్నం వేరే ఎవరూ చేయలేదు ఆ ప్రయత్నం చేసిన అంటే అమ్మ మనకు ఈ పూర్తి ఉపదేశం మన చేతిలో ఉండగా ఈ గ్రంథాలన్నీ ఎందుకు లైబ్రరీలో పుస్తకాలు చూసినట్టు లైబ్రరీలో పుస్తకాలు చూసినట్టే మీకు ఏదైనా మీ శరీరం ద్వారా మీ మనసు ద్వారా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్రయత్నంగానే మీ శరీరం ద్వారా మనస్సు ద్వారా తెలియబడవలసి వచ్చినప్పుడు తెలియబడుతుంది ఆ కాలానికి ఆ జ్ఞానానికి మనం ఫీన్ చేసుకోలేకపోవడం వల్ల మన సందర్భాలు ఉండడం వల్ల భూమి యొక్క భ్రమణానికి అడవుల యొక్క భ్రమణానికి సూర్యుడు యొక్క భ్రమణానికి మంచి సమన్వయం లేకపోవడం వల్ల మనలో ఈ రకమైన అనిశ్చిత స్థితి వస్తుంది ఇది ప్రధానమైన అంశం అమ్మ సైంటిస్ గా చెప్పాలంటే మన చర్యలు అడవుల యొక్క భ్రమణము మన ఉన్న భూమి యొక్క భ్రమణము భూమి సూర్యుడు యొక్క భ్రమణము ఈ మూడి మధ్య సమన్వయం ఏర్పడ్డప్పుడే ఆత్మ మాయా కర్మ మధ్య మనకి సమన్వయం వస్తుంది ఆ సమన్వయం సాధించుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు జరిగాయి ఈ ప్రయత్నాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మకారకమైనటువంటి శక్తి మాయాకారకమైన బాహుళ్యం పురుషకారకమైన కర్మకారకమైన భూమి తీసుకురావడమే చాలా అవసరమైన అంశం దాని చాలా గ్రంథాలని కూడా పక్కన పెట్టించాయి మాట్లాడటం లేదు ఎందుకంటే వీటన్నిటికీ ఒక ముసలి వేసాయి అందరు కూడా ముసలిం వయసు మాట్లాడుతున్నారు అది ముఖ్యమైన విషయం అందరు కూడా ముసలి వయసు మాట్లాడుతున్నారు ముస్లిం తీసుకు ఎవరు మాట్లాడటం లేదు ముసుగు అవసరం లేకుండా ముసుగు లేకుండా మాట్లాడింది నమ్మకే నాకు తెలిసి ఈ కాలంలో నేను ఎందుకంత చెప్తున్నానంటే శాస్త్ర సాంప్రదాయం ఎంత పక్కన ఉన్నప్పటికీ శాస్త్ర సాంప్రదాయం యొక్క సమన్వయం చేసుకుంటున్నప్పటికీ దాన్ని మనలో మనకు సమన్వయం చేసుకోకపోతే అది అసంపూర్ణ అవుతుంది అల్లిది గుర్తుపెట్టుకోండి మనం చేసుకోవాలి ఉపయోగం ఎందువల్ల మూడు దాటి మనం వెళ్ళగలిగినప్పుడే మనకి స్వస్వరూపనుసంధానాలకు అవకాశం కలుస్తుంది చైతన్యము చైతన్యం ఈ మూడింటి అధిగమించినప్పుడే వీటిని అనుగమించినప్పుడే వీటి యొక్క అర్థం చేసుకున్నప్పుడే ఈ మూడు వేరు కాదు ఒకటే గ్రహించినప్పుడే అప్పుడు మనకి పూలలోకి వెళ్ళా అవకాశం వస్తుందమ్మా ఆ స్వస్సుడు బాధ సందరం జరిగినప్పుడే ప్రతి కూడా ఎదుటి వస్తాయమ్మా